నా ఎవరైనా మంచి మాటలే చెప్పుకుంటారు గాని సత్యం చెప్పుకోరు అందువల్ల నా సాహితీ యాత్ర అనే కీర్తకను గురించి నిష్పాక్షయ దృష్టితో మాట్లాడటం కాస్త కష్టం అనిపిస్తుంది సృజనాత్మక రచనలకు లోకంలో ఉన్న రూఢార్థం ఆ నా సాహితీ యాత్ర పన్నెండవ ఏటితో మొదలై ఇరవై ఏదో ఏడుతో చెప్పాలి వాంగ్మయ యాత్ర అనే విశ్వసార్థంలో తీసుకుంటే ఇంకా సాగుతూనే నేను మాట్లాడేది నా సాహితీ వాంగ్మయ యాత్రను గురించి చిన్నప్పటి నుంచి తెలుగు పద్యాలు చదవటం రాయటం అలవాటు హై స్కూల్లో చదివిన అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి నలభై దాకా ఎన్నో పద్య కావ్యాలు చదివాను ముఖ్యంగా తిరుపతి వెంకట రచనల ప్రభావం నా తొలినాటి పద్యాల్లో కనిపిస్తుంది ఏకసంఠా గ్రాహిత్వం అంటే ఒకేసారి చదివి పద్యం ఉపజెప్పడం వచ్చింది మాట్లాడిన తీరులో పద్యాలు ఆశీర్గా చెప్పడం అలవాటైంది కొన్ని పద్యాలు ప్రౌఢశైలిలో కూడా రాసేవాణి భారత మార్కండే శర్మ గారు హై స్కూల్లో తెలుగు పండితుడిగా ఉండేవాడు బహుభాషా ఆయన స్ఫూర్తి ప్రోత్సాహం బాగా ఉండేది ఒంగోళ్ళు ఆయన వద్దకు స్నేహితులెవరో వచ్చి ఏదో పెళ్లి సందర్భంలో వధూరులను ఆశీర్వదించే పద్యాలు రాయమని కోరితే ఆయన సరేనని నన్ను రాయమన్నాడు అప్పుడు నాడు పదమూడేళ్లు స్పోర్ట్స్ ఫారం చదువుతున్నాను ఒక పద్యం మాత్రం చూసింది అంభోజాసన పెళ్లి ఆడుచరి హోమాయా ధూమం ముఖే రంభాకుమలు లక్తులు ఆయమకను రక్తంపు వర్ణంబులైనం భూదేవిని మున్ని పెళ్లి ఎగుతం సా లక్ష్మి కోపించరంసం భావించి తదేక దృష్టి అను విషయం అంతుతన్ లక్ష్మీనారాయణుల వివాహం హోమకొండం నుంచి పదతో లక్ష్మీదేవి కళ్ళు అరకు మద్దలాగా ఎర్రబడ్డాయి శ్రీదేవిని ముందే పెళ్లి చేసుకున్న సంగతి జ్ఞాపకానికి వచ్చి లక్ష్మీదేవి కోపం చేసుకున్నదేమో అనుకొని ఆమె వైపు చూసుకున్న విష్ణువు ఏదో ప్రాచీన కాలంలో చదివిన పద్యం కదా కానీ నోటికి మూడు నా చేతి మీరు వెళ్తుంది పంతొమ్మిది వందల నలభై మూడులో హై స్కూల్ పదవి పూర్తయింది చేరే ముందు ఒంగోలు దగ్గర ఉన్న గౌరంప్రాలు అనే వాళ్ళు అష్టాగ్రహనం చేశాను మతృ సందేశంలో మూడు వేపద్యాల ఖండకాయ రాశాను అస్సలు ఏ లేదు ఒక రాజకుమారుడు చీకట్లో ఒక అరణ్యంలో ఒంటరిగా విడిచిస్తాడు దూరాన ఒక స్త్రీ ఆత్మనాదం నిలబడుతుంది ఆదిస్తే వెళ్తే ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె వయసులో ఉన్న అతనికి మాతృభావాన్ని కలుగుతుంది వారి మధ్య కొంత సంభాషణ జరిగిన తర్వాత తెలుస్తుంది ఆమె పిల్లల దాస్యాన్ని చూడలేక అడవుల పాలైన తన జీవిత చరిత్ర సుఖయుగం మొదలు ఇప్పటిదాకా సంగ్రహంగా పెట్టుకుని ఉన్న సోదరులను ప్రబోధించి స్వతంత్ర భారత సంగ్రామానికి సిద్ధం చేయనుంటుంది తన సందేశం ఇచ్చిన తర్వాత అంతర్ధానం చెప్తుంది ఆ తర్వాత ఇదంతా నాకు వచ్చిన జరిగిన ఉత్సాంతంగా చేశాను ఈ వస్తువులు కావ్యరచనకు ఎన్నుకొన్న హేతులు చాలా కావచ్చు పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూపటి వేళ్లతో కదిలించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాను దేశీయత భావాలు ఏకెత్సే కావ్యాలు రాయట్రోలు విశ్వనాథ వేదుల గుర్రం మొదలైన వారికి క్షుణ్ణంగా కలిగారు ఇవన్నీ కారణాలు ఉద్బోధితాలు ఆ ఖండకావ్యంలో మూడు నాలుగు శబ్దాలు మాత్రం వినిపిస్తాను ప్రణవనాద ఉపాసనతో మొదలవుతుంది కావ్యం ఈ చరాచరాత్మిక మహాయుష్ట ప్రపంచం గుణం ప్రతి జీవాణుగుణం భరబ్రహ్మికమృతా ఇక కథలో మొదటి अजीवो काले वक्तु समयं इहलोकिसि थानु बन्धनु वदलि समाजनु मुनिवर्जिमानसं मोयनम तशांतदशनु यन्ते सभोनम बकलम बुन यंतनक पारसदिनु यानराडु नरराजकुमार पुदेवनययदलि इकसंगुसं लोपद्य समपूरवृत समला पूर्वशोहमे येलिदिनेक्षिदिनम कलागतनु तना पतल जलयिनता उन्नत सब विभव भरतमात स्वयं पद्यमंकि బహుకాలం నిఘబడి దుస్సహదాతములు సహి చుట్టుగని సహజన్ముల చుట్టూ మాతృసందేశము ఈ కావ్యాన్ని రెండులో ఒక సాహిత్య సభలో జరిగితే స్థానిక పండితులు ముఖ్యంగా నాయన్ నరసింహారావు గారు నాయన్ సుబ్బరావు గారు అభినందించారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదు రెండేళ్లు గుంటూరు హిందీ కాలేజీలో చదివాను అతను పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యులు గారి వద్ద సంస్కృత కావ్యాలు ఆయన ఇంటికి వెళ్లి నేర్చుకున్నాను పిల్లలమరి వెంకట హనుమంతరావు గారు నాలాటి పిల్లకవులను చేరదీసి ప్రోత్సహించేవాడు పద్యరచన పోటీలో నాదే మొదటి బహుమతి శ్రీ పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు వారి కాదంబరి కావ్యం రెండు భాగాలను ప్రత్యేక బహుమతిగా నాకు ఈ పిల్లలమరి వారి పర్యవేక్షణలో ఆంధ్ర సాహిత్య మండలి అనే ఒక సంస్థను స్థాపించి దాని తరఫున రంగోలులో ఉపన్యాసాలు కవితాగోస్తులు నాలుగైదు ఏళ్ళు నడిపారు కస్తూర్గా మరణం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వస్తువులుగా పద్యాలు రాశాను ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు కాలేజీ సందర్భంగా వీట్ కోల్ పద్యాలు అవి హిందీ కళాశాల తల్లిగా అంటే ఆగుమాత్య ఉసోత్సి రాసిన వాటిలో ఒకటి మతి వికసించుని మతి వికసించే నీ కలువమా అతను ఏ కనగావలు ఎందు ఉండ ఎనుకలి ముందు భావి జీవితములు ఇతన్ని అన్ని నెరవేర్పదమున్నో మహత్మతో ఈ పద్యం శ్రీ పళ్ళకున్న ప్రజాతాలుగా చూశాడు రెండో పాదం చివర ఏ మూడో పాదం మొదట మీ రావటం వల్ల పాదం తగలేదని వారిని స్తవించమని కోరాను ఈ రకమైన రచన చిత్తన భారతంలో కనిపిస్తుంది చిత్తనగారికి పద్ధతి చాలా ఇష్టమని ఆయన సమాధానపరిచారు అప్పుడు చిత్తన నా అభిమాన చవుల్లో ముక్కు హిందీ కాలేజీ వెదిలేటప్పటికి నాడు పదహేడేళ్ళు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా ఆంధ్ర తెలుగు భాష సాహిత్యాల ప్రధానాంశంగా చదివాను ఒక ఏడు గుంటూరు రెండేళ్లు వాల్పేర్లో ఈ సభలో సాగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఎండాకాలం మహాభారతం ఉద్యోగపర్వం మీద చిక్కన విద్యా వారు వ్యాసరత్నల పోటీ నిర్వహించారు రెండు నెలల వ్యవధానం ఆ పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది పాత గుంటూరులో చిక్కనగారి గురుగా జరిగిన సభలో ఈ పింగలి రక్ష్మీకాంతం గారి కాక ఈ బహుమతి ఇప్పించారు ఆనర్స్ మూరేళ్లలో చాలా సాహించిన పదాను కొన్ని ఖండకావ్యాలు రాశాను ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం పంతొమ్మిది ఆగస్టు పదిహేనున్న స్వాతంత్ర్య ప్రాప్తి నవసాలిలో జరిగిన హత్యాకాండ వస్తువులుగా పద్యాలు రాశాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యాభై ఏళ్ల కిందట వ్రాసినవి ఈ పద్యాలు కీర్తిక ఆచరిత बहु कालातंत्राप्ति सन्नीत स्वतंत्रता नव नवर्ण भारत पता भरतमात्रपटाचे शुभोदय दाटकुंडबोय దీర్ఘదాస్ధాత్మకల్లి నివాడికొ అణుగిదారున్నాళ్ళయ్యను ద్రౌపది కనిసం భూమండలం వెల్లన్ను కడచేర నేటికి మహాస్వాతంత్య సంరభవేల పుత్రుల పూజలందు కనగారావమ్మ శిధన్ మీ క్షిరదాక్షికయుద్గులు కూచిన పువు నీళ్ళ పువ్వులకి అర్పణ చేసి కొందరో నీ కవితను నెల హవనించుడు బిడ్డలు రాలిపోయి ఆ కాంగం పశుభలకి పరితాపమే లేక సువర్ణరాజపరిమాచల చేతి మధ్య భూమి ఉత్పృత పూజనాంబర సంస్కృత గౌరవ భారత భగస్ పదశోరకులై ే కాలబద్ధుడై రాహువు పట్టువదలే భూబలు చెట్టు గుట్టల పాలబడి ఇది స్వతంత్ర మహోత్సవంధన ప్రభాత సమయ ప్రకల్పించినట్టీ సిద్ధిశం కు తెలుగు ఆ స్థవు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చితో పూర్తయింది నాకు ఇంకా ఇరవై ఏళ్ళు పూర్తి కాలేదు ప్రథమ శ్రేణిలో ఇస్తూర్ణ అయిన తర్వాత ఒక ఏడు హిందూ కాలేజీలో స్పెషల్ ట్యూటర్గా ఉద్యోగం ఆ ఏడు మా తండ్రి గారు గారి కఠాన్ మరణం నాకు చాలా కలకబెట్టింది బాధతో నిర్వేదంతో పితృస్మృతి తీర్చకతో కొన్ని శ్లోకాలు పద్యాలు రాసారు ఆ తర్వాత వాటిని హిందూ కాలేజీ మ్యాగజైన్లో అప్రయిస్తున్నారు ఆయన సూర్యోదయ సమయంలో ఇంటి విలుపలికి వెట్టి ప్రశాప్తిగా పడి ప్రాణం విడిచారు ఆ పద్యాల సాతి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ పిల్లల నాది వారు నాకు పంపారు ఆ సూర్యాంశులలో చెరాచర్ర లేదా ప్రాణప్రతిష్ఠాతనలు నది ంగీపే్రమరంజతి సంపాదించోళ విదారకంధన దుఃఖాద్రిజ్వలజ్వాదు అది మాయావస ప్రపంచ పరిగణ్యోతిమన్మోస్ తాదిమోహోద్గత మామచీన పితృవాదత్మైందేశము ఈ వీడియో తీరన్నీ కాకపోయి తనను బహావా రెండవ సంవత్సరం విద్యార్థులు భాషా సాహిత్యాల్లో లాంగ్వేజ్ లిటరేచర్లో ప్రత్యేక పాఠ్య విషయాన్ని అనుకోవాలి నేను నా సహాధ్య యలంద శ్రీనివాసరావు భాషను స్పెషల్ సబ్జెక్ట్గా తీసుకున్నాను అంతదాకా అందరూ సాహిత్యం ఐక్తికంగా తీసుకున్నవాళ్ళే నా భావి జీవితంలో వచ్చిన మార్పులు అన్నిటికీ ఈ మలుపు ప్రధాన కారణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాస పదవికి నియోక్తి అక్కడే అదే ఉద్యోగంలో పన్నెండేళ్లు పనిచేశాను అబ్బూరి రామకృష్ణరావు గారితో సన్నిహితత్వం ఏర్పడదు ఆయన క్రమంగా నా దృష్టిని పద్యరచన నుంచి పరిశోధన మార్గానికి మళ్లించారు ఎవరూ చెప్పని చేయని పనులు భాషా పరిశోధనలో సాధ్యమవుతాయని ఒప్పించారు పంతొమ్మిది దాకా పద్యాలు గేయాలు రాశాను కాళశ్రవంతి సాగర సంగీతం అనే గేయాలు మాత్రా ఛందస్సులో రాసినవి నా చివరి రచనలు వీటిల్లో భావకవిత్వ ఛాయలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల యాభైలో రాసింది కాళశ్రవంతి అనే గేయం ఓహో కాళశ్రవంతి నీ జన్మస్థానమేమో నీ గమ్యస్థానమేని చెడ్లు లేని సృష్టి పడవ ఒడ్లు లేని నీ వేగపు తురబడిలోబడి ఎటకో చరచరమని సాగిపోవు నియతి లేని నిలుపులేని నీ స్తో ఒక ఒకవైపు విశాల ఒక ఒకవైపు స్మశాన వాటి ఈ వైపున మానవ మేధావిష్కృత నాగరకత నీ విషభంగముల కెడము నిలిపి కట్టినవి మహళ్ళు అణువణువున జీవద్విలసన పూరిత ఆ వైపున నీకట్టిన అంతులేని గోరీలను ఆక్రమించి ఆవరించి అంధకార నభస్పూర శూన్యములోశబ్దతలో శూన్యం ఈ చైతన్యములో ఎడనెడ తోచినేదో ఆర్తరవము ఆ నిశ్శబ్దాతి శూన్యము అందేదో మధురవాణి ఇది సాంసారిక యాతన చిదికన విషాద గీతిక అది శాశ్వత సుఖస్థితిని అదగిన ఒక శాంతి గీతి పాంచినీ తెలిమియేమి మానవ సృష్టికి నీకును మధ్య తీవ్రవైరమేమి మానవుడు సృష్టించినది ప్రతిదీ క్చితమవుతుంది పంచభూతాలకు స్థుతి లేదు అనే భావం ఈ రచనకు ఉద్బోధకం ఆంధ్రా యూనివర్సిటీ కొలువులో ఉన్న పన్నెండేళ్లలో రెండేళ్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయటానికి మరో ఏడు కాలిఫోర్నియాలో ఉద్యోగానికి పోగా తొమ్మిదేళ్లు తెలుగు శాఖలో పాఠాలు చెప్పాను పాఠ్య విషయాలు ప్రాచీన ఆధునిక కావ్యాలు నాటకాలు వ్యాసరచన తెలుగు భాషా చరిత్ర ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం మొదటి తరాల విద్యార్థులకు నాకు వయస్సులో అట్టే తేడా ఉండేది కాదు వాళ్ళు చాలా మంది ఆచార్య పదవులు అలంకరించి రిటైర్ అయినారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అమెరికా వెళ్లకు ముందు నేను చెరువులో రాసిన మొదటి పరిశోధక వ్యాసం త్రిలింగలో అర్థయింది యొక్క అనే నామ విభక్తి ప్రత్యేయ మొదటి నుంచి వాడుకలో విభక్తి ఉన్నా ఏకవి దీన్ని వాడలేదు దీని చెబుతూ చాలా విలక్షణమైందని తీశాను సంస్కృతి పత్రికలో ప్రాచీన పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్మాణం జరిగింది అబ్బూరి వారి సలహా మేరకు నన్ను కార్యవర్గ సభ్యుడిగా తీసుకున్నారు సాహిత్య అకాడమీ లక్ష్యాల్లో ప్రధానమైనది మౌలిక పరిశోధన గ్రంథాల లక్ష్యం దానికి కావలసిన శాస్త్రీయ శిక్షణ కోశాలు నిర్మాణ ప్రణాళికలు తయారు చేసింది తర్వాత పదిహేను నెలలోని నాలుగు వృత్తిపదేశాలు తెలుగుదేశం అంతటా పర్యటన పరిశోధకులను పంపించి వ్యవసాయం చేనేత వాస్తు మొదలైన దేశీయ వృత్తుల్లో వాడే పనిముట్లకు పనులకు పేర్లు సేకరించి పర్యాయ పదాలు రూపాంతరాలు నిరూపించి ప్రాంతీయ భేదాలను నిర్దేశిస్తూ తయారు చేసినవి వృత్తిపద శాలు నిర్మాణం భారతదేశ భాషలోనే ఒక కొత్త ప్రయోగము ప్రక్రియ నాలుగేళ్ల కృషి ఫలితంగా పంతొమ్మిది వందల అరవై రెండులో వ్యవసాయ వృత్తి పరిశోధన వెలువడ్డది ఈ పరిశోధన మూలంగా తెలుగుదేశంలో ఉన్న ప్రాంతీయ మాండలికాలు వర్గ మాండలికాల తెలిసింది జానపదుల భాషకు నాగరికుల భాషకు మధ్య ఉన్న తేడాలు చేతకల్లంగా తెలిసింది భాషా వ్యత్యాసాలకు సమాజంలో వ్యక్తులకు ఉన్న స్థాయికి పరస్పర సంబంధం ఉన్నదని తెలిసింది విద్యాగంధం లేని వాళ్లు వ్యక్తులు ఉచ్చరించలేరు ధర్మం భారతం బదులు ధర్మం భారతం అంటారు వాళ్లే చదువుకుంటే చదువుకున్న వాళ్లను అనుకరించి ఒత్తులు విచ్చరించటం నేర్చుకుంటారు ఈ ప్రయత్నం సంఘంలో చదువు వారిలా వారు చలామణి అవుతారు ఈ అనుకరణ ప్రక్రియ చాలా అప్రయత్నంగా తెలియకుండానే జరుగుతుంది ప్రమాణ భాష ఏ ఏ ఏర్పడుతుందో నిర్దేశించాను నా సంపాదనలో వచ్చిన రెండు వృత్తి పద తర్వాత వచ్చినవి నేను మొదటి చేసిన నిర్ణయాలను బలపరిచాయి पंद याब आर ना पंद नाबलपा परशोधन रंग में ना परश्रम अर पुस्तक ताक परशोधक व्यासाल वाला पद पुस्तक मुफ्त व्यासाल गूर्ति वाकना प्रमाण भाष म भाषा नवीकरण भाषा, भाषा योजना सामजा की भाषा से संबंधित విద్య శాస్త్రీయంగా ఆధునిక ఆంధ్ర భాష లక్షణం ద్రావిడ భాష తులనాత్మక వ్యాకరణాన్ని విశేషాలు ఎన్నో రాశారు నా సిద్ధాంత్ అనేది కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రార్ పంతొమ్మిది వందల అరవై ఒకటితో ప్రచునించారు अंतर्जा गुर्ति रावाना अद प्रधान पाश्चात्य विश्वविद्यालय आचार्यु पोंने आह्वान कंटे प्रधानमंत्री गुर्ति मरेंता प्रमुख भाषा शास्त्र संस्थ प्रपंच पैसा इतर देश भाषा शास्त्र उन्नत स्थाई की वैसे वालों नाइक निम्नक गौरव सभ्युटे మన దేశం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నన్ను ఎక్కువ గౌరవ సభ్యుడిగా ఎన్నుకున్నది ఇది ఆ జీవితాంతం ఉండే మన్నన నా జీవితంలో చాలా సంతృప్తి కలిగించే దృష్టితో మరి వెలుగు నా చిన్ననాటి పద్యాలను గురించి ఎక్కువసేపు మాట్లాడాను వాటి సంగతి ఎక్కువ మంది తెలియదు కాబట్టి మాట్లాడవలసి ఎవరైనా వాటిని ఎందుకు అక్కడే అని అడగవచ్చు ముఖ్య కారణం అవి మంచి పద్యాలే గాని గొప్ప కవిత్వం కిందికి వస్తాయని నేను అనుకోవటం లేదు ప్రతిభా వ్యుత్పత్తులు సృజనాత్మక శక్తి కావ్య నిర్మాణంలో లాగా శాస్త్ర నిర్మాణంలోనూ కావాలి ఆకులు పనులు నేలకు ఎంతమంది చూడలేదు సృష్టి అదించి ఒక న్యూతనుకే ఎందుకు తట్టాలి భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇది జరుగుతున్నది ఆ భావం ప్రతిభామూలకం ఈ యొక్క కొత్త సమన్వయం గాని శాస్త్ర విషయం గాని తప్పినప్పుడు కొత్త పద్యం రాసినప్పుడు కలిగినంత సంతోషం కలుగుతుంది ఈ మాటల యథార్థం అనుభవజ్ఞులకే తెలుస్తుంది ప్రతిభావంతులైన కవులలాగా ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులు అరుదుగా ఉంటారు సాహిత్య వ్యాసంగాన్ని నేను మానుకోలేదు రాసకుండా నవలలు కథానికలు అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో బీటైన నవల రచయితే వరకు తెలుగులో లేడని నా ఆయన రచనల్లో ఉన్న సినీలను విశ్లేషించి ఆ మధ్య ఒక యాసం రాశాను చిక్కన నా అభిమాన కవి చిక్కన రచనా శిల్పరహస్యాలు నాకు ఎన్నో చాలా మంది గుర్తించలేదు వాటిని చిక్కన పొలకల పొందు అనే శీర్షికతో ఒక పుస్తకం త్వరలో ప్రశీరిస్తాను భాషాశాస్త్ర పరిచయం అనే ఒక గ్రంథం కూడా కొద్ది వస్తుంది ఇది స్థూలంగా నా వాంగ్మయ్యాత్ర దాంట్లో భాగమే నా సాహిత్య యాత్ర కూడా నా యాత్ర ఆచార్య భద్రీరాజ కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు ఈనాటి సజీవ స్థరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది